మంత్రం సయోన్యమాత్మన ప్రియం బృవాణం ప్రియో ఇది ఈశ్వరోహ తథై లోకంలో మిస్వీడ్ చేసి వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది మిస్వీడ్ చేస్తారు వాడు వేదాంతం చదువుకున్న వాడిని పట్టుకుని నువ్వు ఒక్క వేదాంతం అయితే కష్టమయ్యో నువ్వు జాతకాలు చెప్పడం నేర్చుకోవడం చెప్తా వాడు ఏం చేస్తాడంటే వాడు ఏమన్నా జాతకాలు కూడా చెప్పి వాడిని మూడుకుండా పట్టుకుని వాడి దగ్గర వెళ్ళి విద్యాభ్యాసం చేస్తారు అందేమో నియమాన వాడి సంస్కృతం కాని వాడి దగ్గరికి వెళ్ళి కాబట్టి చక్రం ఎలా వేయాలి లేకపోతే కుండలు ఎలా వేయాలి అంటే నా కూర్చొని చెప్తాను అంటారు వాడు వీడు సంస్కృతంతోనేవాడు వీడు నిశ్చిక్కుగా వెళ్ళి వాడి దగ్గర సాష్టాగపడ్డాం అని ఏదైతే ఒకడు ఉంటాడు వాడు ఏమంటాడంటే చూడ ఆత్మ ఆత్మ ఒక్కటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఒక అవసరమే ఉంటాడు అలా ఎవడైనా చెప్తే వాడికి నువ్వు రిప్లై ఇలా చెప్తావు నీకు ఏది ఏదైతే ప్రియమని అనిపించిందో ఆత్మకంటే ఇతరము ఆత్మ ప్రియము అని కదా ఆత్మకంటే ఇతరము ఏది ఏదైతే ప్రియమని ఎవడైనా సలహా చెప్తే వాడికి నువ్వు ఇలా రిప్లై ఇచ్చు ప్రియం కాదు కాబట్టి నువ్వు ఏది ప్రియము ప్రియం అంటున్నావో అది నీ కాళ్ళకే అడ్డుపడి నిన్ను బొక్కమోర్లా పడి ఇట్లా చేస్తుంది నిన్ను బంధిస్తుంది నువ్వు సన్మార్గంలో ముందుకు సాగకుండగా నిన్ను అడ్డుకుంటుంది అని చెప్పు అలా చెప్పు అని శక్తి ఇస్తా యహ ఆత్మన అన్యం ఆత్మన పంచడం ఆత్మకంటే ఇతరమును ప్రియం మృవాహం ఆత్మ కంటే ఇతర మనం ఒకదాన్ని పట్టుకుని ఇది ప్రియమైనది అని చెప్తూ ఉంటాడు వాడిని ఉద్దేశించి సహా బ్రూజ ఆ సాధ కూడా చెప్పాలి ఏమని చెప్పాలి ప్రియం రోచస్ అది నువ్వు ప్రియం ప్రియమంటున్నావు కదా అది నీ పీక పట్టుకుంటుంది అది నిన్ను అడ్డుకుంటుంది కాబట్టి ఉంటే ప్రియం బంగారం చాలా ప్రియమైందా అది నిన్ను పీక పట్టుకుంటుంది లేకపోతే తక్కువశాస్త్రం చాలా మంచిగా అది నీకు కాలక అర్థం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం నాన్న అని చెప్పు అని ఈశ్వరోహ తథ్య అలా చెప్పేయడమైనా వాళ్ళ పాపం ఏదో ప్రయత్నం చేసుకుంటూ ఉండే అలా చెప్పేయనా అలా చెప్పేయడమేనా చెప్పేయచ్చు ఆత్మస్వరూపాన్ని పట్టుకుని ఉంటుందాను ఆ విధంగా డిక్లేర్ చేసేటువంటి అధికారము యోగ్యత శక్తి మీకు ఉన్నది చెప్పు ఒక ఆయన నా దగ్గర వచ్చి ఇంకా చదువు అంటే విషయం పుట్టిందండి ఇంకా నేను చదువును మానేద్దామనుకుంటున్నాను ఆ పనే మంచి పనే ఒక్క భగవద్గీత చదవడం మాత్రం మానే మిగతావాణి మానేసిందండి అన్నీ మానేయడానికి ఆయనే సిద్ధపడ్డాడు కదా భగవద్గీత చదవడం అనే పని మాత్రం పెట్టుకోవాలి మిగతావాణి మానేయాలి కాదండి అసలు ఇంక ఏ చదువుతో తప్పు అలాంటి తప్పు మాట మాట్లాడదు నేను రైలు ఎక్కుతూ ఉంటే మేము రైలుని చూడడానికి వచ్చి ఇలాంటి మనం మాట్లాడుతున్నాం పండితులు రాజమండ్రితో పండితులు అయ్యండి ఇలాగే మాట్లాడతాను నేను ఎక్కడ చూడు తప్పు అలా అప్పమశ్వ ప్రయోగిం చేయడం తప్పు అలా మాట్లాడుకోవాలి ఎంత చదువులనే మానేస్తాను సరే నువ్వు మానేద్దామనుకుంటున్నావు నేను మానేయమని చెప్పాను నేను చదువుకుంటుంటే కాదంటాను అనే నేను చదువుకోమనే చెప్తాను జాగ్రత్తలు చదువుకుంటానంటే చదువుకోమని చెప్తాను తక్క చదువుకుంటారంటే వద్దని చెప్తా అక్కర్లేదని చెప్తా వద్దుకో అక్కర్లేదు కాదండి తక్కువ ఎంతో కొంత తెలుసుకుంటాను కదా నీకు ఎంతో కొంత తెలుసు సవాహాలు వాడితే చెప్తాను వాడకపోతే నేను ఏమేమి చెప్తాను ఇప్పుడు అపరమాణు జగత్ కారణత్వాధికరణం అనే ఒకటి ఉండదు పరమాణులే జగత్ కారణం అనేదాన్ని కొట్టిపారేసేటువంటి అధికరణం ఒకటి తర్కపాతంలో బ్రహ్మసూత్రంలో ఉందా చదువు నీకు తర్కశాస్త్రం అంతా చదివితే అంతా వచ్చేస్తుంది అండ్ ఇందులో నేను మా నాన్నగారితోటి ఉన్నాను కర్తసంగ్రహాలు చదవాలి న్యాయకోధం చదగాలి ముక్తావళి చదవ ముక్తావళని పదే గ్రంథం అది చదవలేదని నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయిందని నాన్నగారు అంటే రే నువ్వు ముక్తావుడి అని నీకు అనవసరం నువ్వు ఆ జగదపరమాణు కారణత్వాధికారం అపరమాణు జగత్ కాదు జగద్ అపరమాణు కారణత్వాధికరణం దొరువు దాంట్లో నాలుగు పేజీలు ఉంటున్నాయి కొన్ని పెద్ద అధికరణం నాలుగు ఏషా తేషాం ప్రక్రియ అని ఆయన ఏమంటున్నారంటే శంకరు ఈ తార్త్వికడున్నారని నిజాయితుడు వైశేషికుడు వాళ్ళంతా చెప్పి ఇదంతా ఇదే రాజుమోహం అని చెప్పేసి అక్కడ రాసి పెట్టారు నాలుగు దైవ్యులు ఆ నాలుగు దైవలు జాగ్రత్తగా చదువు అర్థం చేసేసి కొంచెం కష్టపడి చదవాలని చదువు అర్థం చేసుకుంటే ఇంకా నువ్వు తత్వశాస్త్రానికి బై కొట్టే యోగ్యమైన విధంగా అలా చెప్పే అధికారం అడుగుతా నువ్వు చెప్పగలవద్దని చెప్పేస్తా నేను ఏం చేస్తానంటే ఈ కర్త పండితులు వేదాంత పండితులు వ్యాకర్త పండితులు వీళ్ళందరినీ గుర్తుపట్టి చెప్పేస్తారు నీటిగా నీకు గుండెం తీసిన బంతుగా అలాగే కృష్ణంటే నాకు అధికారం ఉంది నేను ఈశ్వరోహ వై తధపష్ట అలాగే సాంద్రోద్యంలో ఉన్నారంటే అతివాది అతివాది భూయాత్మిక ఏదో అధ్యాయంలో భూమ అంటే వీళ్ళందరూ చెప్పిన దానికి పై మాట చెప్తావా వీళ్ళందరూ చెప్పిన దానికి పై చెప్తా అదే మీ వయస్సు అంత వయస్సుతో సంబంధం లేదు పునః పూజాస్థానం గుణు నచ్చని గుర్రం నచ్చ వయ వయస్సు మాట మాట్లాడతావు కాదు వాళ్ళందరూ మహాపండితులు వాళ్ళ పరిమాణే చెప్తారు అలా చెప్పు అని శాస్త్రం చెప్తూ మనకి అధికారం అనేది చెప్పడానికి అదే అని అనుకుంటున్నాను చూద్దాం స్పర్షకర్లే ఉంటారు అవతారిక కస్మాత్ పునః ఆత్మానాత్మ ప్రియలో అన్యతర ప్రియహాన ఇతర ప్రియో ఇతర ప్రియోపాదన ఆత్మప్రిపాదాన ఇతరహానం క్రియతే నపర్య బృహదారణ్య భాష్యం శైలి వేరు దాని ప్రణాళిక భాషాంతర్ధనవిలక్షణంగా ఉంటుంది చూడండి మనకి ప్రియములు ప్రియమైనవి ఉన్నాయి ఆత్మ ప్రియము అనాత్మ కూడా ప్రియములే కొడుకు అనాత్మ ప్రియమేగా బంగారం ప్రియము రెత్తము ప్రియము చాలా ప్రియములు ఉన్నాయి వీటిల్లో ఆత్మ అనేది ప్రియము ఇతరములు అనాత్మ ప్రియములు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదో ఒక ప్రియమును పట్టి ఇతర ప్రియ ఇతర ప్రియములను విధులు పెట్టాలి అన్నప్పుడు అనాత్మ ప్రియమును పట్టుకుని ఆత్మ ప్రియాన్ని విధులు కదా ఆత్మప్రియాన్ని పట్టుకునే అనాత్మ ప్రియాల్ని ఎందుకు వదిలిపెట్టాలి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆత్మప్రియము అనాత్మ ప్రియములు ఉన్నాయి ఏదో ఒకటి పట్టుకుని ఇంకో దాన్ని వదిలిపెట్టాలి అటువంటిప్పుడు మేము ఆత్మప్రియాన్ని పట్టుకునే ఎందుకు వీలు పెట్టాలి అనాత్మ ఆత్మప్రియమును ఎందుకు వీలు ప్రశ్న దానికి సమాధానం ఇప్పుడు మీరు ఆ వాక్యం చూసుకోండి ఒకసారి చూసుకోవడం మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పింది మీకు అన్వయించిందేమో వెరిఫై చేసుకోండి అలాగే సమస్యలు లేదంటున్నారా ఒక్కసారి అన్వయించిందో లేదో చూసుకోండి అది కొంచెం బరువుగా ఉంది వాట్స్ అన్వయించింది కదా ఓకే ఇది బాగుంది దాని కనుక ఐ హీలింగ్ కన్ఫర్టుల్ విధానం ఓకే ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఇంకా నేను ఉత్సాహంగానే ఉన్నా దీన్ని తోట తిప్పుకోవటం పర్వాలేదు సయ కచ్చిత్ అన్యం అనాత్మ విశేషం పత్రాధికం ప్రియతరం ఆత్మన సకాశా వెనక్కి ఆత్మన సకాశ ప్రియతరం ఆత్మన పంచమీను భక్తి అని చెప్పడం కోసం ఆయన సకాశాత్ అనే మాట వేశారు షష్ఠే అనుకుని పోతాడు బ్రహ్మాణం బ్రహ్వా ఆత్మప్రియవాది నువ్వు ఆత్మప్రియవాదిగా ఉండు ఆత్మా ప్రియము ఇది వదతి ఆత్మ ప్రియ ఇది వదతి ఆత్మప్రియవాది ఆత్మనే ప్రియము అని పనికివాడుగుతో ఉండు నువ్వు ఇంకో హోళ్ళు ఉంటాడు వాడు ఏమంటాడంటే ఎవడో హోళ్ళు ఉంటాడు ఎక్కష్తం ఎవడో హోళ్ళు ఉంటాడు వచ్చి ఆత్మ కంటే ఇతరము ప్రియమంటాడు అన్యము ప్రియమంటారు ఇతరమంటే ఏమిటవ్వచ్చు అనాత్మ విశేషం ఏదో ఫలానా అనాత్మ వస్తువు ప్రియము అంటారు ఏమిటి అవ్వచ్చు రత్నము హిరణ్యము రిక్తము అవ్వచ్చు లేకపోతే ఇల్లు వాటి ఇలాంటివి ఏవో ప్రియమవ్వచ్చు అవి లోకంలో అలాంటి వేదాంతం చదువుకుంటానంటే ఎందుకు ఇప్పుడు వేదాంతమైన నీకు నీవు నలభై ఏళ్ల నలభై ఏళ్ల వయసులో వేదాంతమా నీకు బుద్ధి లేదా చెట్లు కూడా ఎవరో నీకు చక్కగా సంతానం కనాలి కర్మలు చేయాలి తీర్థయాత్ర స్నానాలు చేయాలి కానీ ఇంకా కలిగి బ్రహ్మ విద్యాత్మతి బ్రహ్మతో లేకపోతే బ్రహ్మలతో ఇంకేం లేదంటే వాళ్ళ వాళ్ళింగు చదువుతుంటావా ఆత్మ ఆత్మంతో చాలాసార్లు లేదు అని కోప్పారు మన వాళ్ళే స్వరూపం వాళ్ళే అలా కోప్పారు సో ఒక ఆయన నాన్న కోప్పండి ఆత్మ ఆత్మడ్ అసమానము గాయత్రి జపం చేయడం అంటే గాయత్రి జపం ఆత్మలోకి వస్తారండి ఆత్మను విడిచిపెట్టి గాయత్రి రివర్స్ డైరెక్షన్ ఉండదు అని నేను చెప్తా ఆయనకి తెలియదు దు గాయత్రి సర్వస్వంలో పుష్పమోహటగాలి పుష్పం అంటే ఇవన్నీ ఆ గాయత్రి గురించి అన్నీ కూడా దేవీ భావనలోనూ అక్కడక్కడ ఏ ఏ కథలు కనబడుతుంది అవన్నీ తీసుకుంటే పుష్పంలో పెట్టేవి దాంట్లో శ్లోకాలన్నీ తప్పులు దానికి చెప్పే అర్థాలు కూడా తప్పులు తప్పులు తలకోహటింతలో పుష్పమోహట తయారు చేసి అది నాకు బహుమతి ఇచ్చి నాకు వ్యవహరి చెప్పారు ఈ ఆత్మాధ్యనవసరం నేను గాయత్రి పెట్టుకోవాలన్నా దాంట్లో ఆయన కొటేషన్ అనిపించారు గో పథ బ్రాహ్మణ గో గోపథ బ్రాహ్మణం అది అధర్మణ వేరే బ్రాహ్మణం కానీ గోపస బ్రాహ్మణం అన్నారు పేరు ఎప్పుడైనా గోపసం బ్రాహ్మణము అని శతపథం బ్రాహ్మణం లాగే గోపస బ్రాహ్మణం ఆయన దాన్ని గోపసం బ్రాహ్మణము లేదు పాకి వాకి తేడా చాలా తక్కువ ఉంటుంది తెలుగు లో పాకి మధ్యలో చెప్పే గ్యాప్ ఉంటే పా తాకి తేడా లేదు వీళ్ళు ధాకి తాకి తేడా మానేశారు గ్రంథాలయము అని రాస్తారు పొట్టలో తొక్క పెట్టాలని తెలియదు అది గ్రంథాలయం కాదు గ్రంథాలయం అంధుడు అంధుడు అన్నప్పుడు పొట్టలో తొక్క ఉండదు గ్రంథాలయం రాసేటంటే వాడు అంధుడు అనమాట ఎందుకంటే పొటలో తొక్క ఉండదు గ్రంథాలయము అని గ్రంథాలయం అని రాయకూడదు గోపథ కాదండి కాబట్టి పొట్టలో తొక్క తప్పలేదు ఆయన పొట్టలో తొక్క పెద్ద ఇంపార్టెంట్ కాదని కేటగిరీలో పడ్డాడు ఆయన పొట్టలో తొక్క ఎందుకండి అంటాడు పొట్టలో చుక్క ఉన్నా ఏమైనా పర్వాలేదు కాబట్టి గోపధంద్రాహ్మణం ఏమైంది గోగధ్రాహ్మణం అయింది స్వామీజీ నన్ను అడిగారు ఏం అంటే అక్కడ గోపధార ఉండాల్సింది కూడా గోవధార రాల్సిందా రామరామ ఆయన పాసం బుగ్గలు నొక్కున్నారు ఏం చేస్తారు అమ్మ వీళ్ళు ఇలా ఉంటారు మీరు ఆత్మ కంటే ఇతరం ఉన్నది అది నీకు ప్రియము అని చెప్తారు అది నీకు మంచి పేరు చెప్తారు వాళ్ళు ఉద్దేశించి ఈ ఆత్మప్రియవాది చెప్పాలి వాడికి చెప్పాలి ఎవరు చెప్పాలి తెలియదు ఎవరు చెప్పాలి ప్రియము తవ అభిమతముధిలక్షణముయతి వరణం ప్రాణ సంబోధం ప్రాప్స్యతి వినంక్ష్యోచ్యతీకి అర్థం ఏమిటన్నది మరింత జాతిగా చెప్పాలి ఇష్టం అవుతుంది అంటే చెప్తే తప్పులు చెప్పేస్తున్న పరిస్థితి వస్తుంది అంటే రోచ్యతి అంటే ప్రాణసంరోధం ఆవరణం ప్రాప్స్ అర్థం ఆవరణముధిరావరణే రుధిరావరణే రుధు ధాతు రుధిరావరణే రుధు సుణ రోధు సవత్ క మనం ముందు దాయ్యే తర్వాత తాగా ఒక యదోహతిగా దా దా కావచ్చుంది బుధి ఆవరణే కాబట్టి రోచ్యతంటే ఆవరణం ప్రాప్తి చేతి ఆవరణం ప్రాప్తి అంటే కప్పి వేయబడుగుతను పొందు కప్పి వేయబడుగుతానంటే దానికి ప్రాణాలు లేకుండా పోతుంది ప్రాణ సంబోధం ప్రాప్తి చేతి దానికి గురువా ఏం లేకుండా ప్రాణం లేకుండా పోతుంది సో ఇప్పుడు పుత్రుడు ప్రియమైన వాడు అని చెప్పారనుకోండి నువ్వు ఏ పుత్రుడు ప్రియం అనుకుంటున్నావో ఆ పుత్రుడు ఆవరణాన్ని పొందేస్తాడు పొందేస్తాడు కదా ఎప్పటికైనా అందరూ వెళ్ళిపోతారంటే బాబు ఇక్కడే వెళ్ళిపోరు దీడి ముందా వాడి ముందా అని ఏవో ముందు వెళ్ళి ముందు ఎప్పుడు తండ్రి వెళ్ళి తర్వాత పుత్రులు వెళ్ళాలని అలాగే ఉన్నా రాష్ట్రంలో అంటే శిలాశాసనం లేదు కదా అలాగే లేదు మరి రాష్ట్రకారులు అలాగే ఉంటారు మనకు నచ్చినా నచ్చే ఒకరిగా నచ్చినా అని పరుషంగానే చెప్పేస్తారు కాదండి ముందు తండ్రికి పోవాలి తర్వాత కొడుకు పోవాలి మంచిదే కానీ కానీ అలాగే ఉంటుందా అలాగే ఉంటుందా అలాగే ఉండదు ఇక నెవర్న కాఫ్లాపేదం లేదు ఒకే కొడుకున్న తండ్రులు ఆ కొడుకును పోగొట్టుకున్న తండ్రులు ఎంతో ఉండాలన్నారు ఒకే కొడుకున్న తండ్రులు ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే ఏదో నడుస్తుంది వాడు తాళ పొందిన ఒకే కొడుకున్న తండ్రిలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఇద్దరు కొడుకులు ఉన్న తండ్రిలు తండ్రి కొడుకులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనకి చాలా మంది కనగొడుతూ ఉంటారు అలా ఎక్కువ తీన్న వాడు ప్రియం ప్రియం ప్రియం అని అలా పెట్టుకొంటే ఉంటే అలాగే దండగెట్టు కూర్చున్నట్టు అలాగే తెచ్చుకోవాలి వ్యామోహం పెట్టుకోకూడదు నువ్వెవన్నా పోనీ ముందు వెళ్ళటం అలాంటి వెళ్ళండి కొన్ని వీళ్ళ ముందు పోయేండి ఆ ప్రియమైన పుత్రుడు కొన్ని వాడే వాళ్ళు ఎదురు ఉంటాడు అయినా వాడుకో నేను రోజు చేద్దాడు నేను అర్థం చెప్పాను బాబా భాష రుజు రావాలనే తెలుగులో ఎలా రాశామంటే నీకు ప్రియమైన పుత్రుడు మొదలు రాగలవస్తువు ప్రాణము కోల్పోతాడు కోరుకో ప్రాణ సంబోధం ప్రాప్స్థితి రూఢంటే రోధ రోధములు పొందును రోధ్యతి రోధములు పొందును రోధమును పొందుట అంటే అడ్డుకున్నటను పొందును ఏమి అడ్డుకోవడం పుత్రుడిని అడ్డుకున్నటంటే ప్రాణ సంబోధం ప్రాప్స్థితి ప్రాణములను అడ్డుకున్నటను పొందును అంటే నశిస్తాడు అని అర్థం వినక్ష్యతి ఇర్థ లేదా ఆవరణములు పొందును కప్పు కొడుకుతాడు ఆరగర్భంలోకి వెళ్ళిపోతాడు అంటే మొత్తం మీద నశించును అని అర్థం కానీ అంత మాట మీరు అనుత్సా మీరు పండితులు కదా స్వరూపునారు కదా వేదాలు కదా అనుత్ షా అందరూ పోయి వాళ్ళే దీంతో మీరు గారు ఎవరు అందరూ పోతారు కాబట్టి వేదాంతా క్లాసుకి వచ్చి పో పోవడం మరణం గురించి మాట్లాడకూడదు అంటే కుదరదు ఇక్కడ మాట్లాడి ఇదే మరణం అలాంటి అఘాయిచ్చే మాటలు మాట్లాడతానంటే ఇదేమీ పురాతనమైన మూఢాచారాల్లో ఉన్న పరిస్థితి కాదు ఇది సైన్స్ కదా అది సంగతి వినమిషతి అర్థ సహాకస్మాదేవం మృగంతి మనం ఇంత మాట నేసే ఇప్పుడు అక్కడ పుత్రుడనే మాట పుత్రుడు కాబట్టి ప్రాణ సంతోషం ప్రాప్తి చేయలేదని అర్థం కావాలి వాళ్ళని పుత్రుని పక్కన పెట్టండి ఒక ఆయన ఉన్నాడు నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నానండి అన్నాడు అనుకోకూడదు ఆ బిల్డింగ్ ఏం కడతావా చాలే కట్టింది ఇప్పుడు ఉన్నది ఎక్కువ అలా బిల్డింగ్ కట్టామంటే అది మీకేమో తీర్చింది బంధంగా పట్టుకుంటుంది అని చెప్పచ్చా చెప్పబోతుంది ఒక డాక్టర్ గారు అడిగారు పెద్ద బిల్డింగ్ ఒక కట్టింగ్ ప్లాన్లో ఉన్నాను అంటే నేను అన్నాను మా నా కావాల్సింది నాకు కావాల్సిన మనిషి నాకు కావాల్సిన మనిషి కాకపోతే నాకు అంత ప్రేమ కలగకపోవచ్చు నాకు వాళ్ళ కావాల్సిన వాడు నేనంటే ప్రీతి నాకేదో కొంత సేవ చేశాడు పాఠం వింటున్నాడు నేనన్నాను ఇప్పుడు ఉన్న ఇల్లే అంతటి నేను అడిగాను అంటే మూడు బెడ్రూములు ఉన్నాయన్నమాట ఎందుకంటే మీకు మూడు బెడ్రూములు ఉన్నాయి ఇంకా అతడికంటే పెద్ద తెలుగు మీకు అంటే పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారు వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోయారు ఇంకేంటి పెద్దదిగా అంటే నా మాట వాళ్ళు ప్రారంభిస్తున్నారండి వాళ్ళు పెద్ద ఇది కట్టమని నేను ఇంకా చెప్పాను చూడండి అంటే నేను చెప్పాను ఆల్రెడీ అప్లై చేశాను చెప్పాను అప్లై చేయడానికి నీకు ఎంత ఖర్చు అంటే పదివేల డాలర్లు ఎక్కడ అయిన ఈ లూస్ టెక్ టెన్ థౌసండ్ డాలర్స్ నో టోఫర్ బిగ్గర్ హోమ్ లూజ్ టెక్ టెన్ థౌసండ్ డాలర్స్ డాలర్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ మర్తుకేది ఉంటుంది అయిపోతూ ఉంటుంది డోన్ బాగు కాదని పదివేలు వేస్ట్ అయిపోతాయి వేస్ట్ అయిపోయింది హీ హీ ఫాలో అడ్ దట్ అడ్వైస్ నేను ధైర్యం చేసే అడ్వైస్ చెప్పేశాను హీ ఫాలో అడ్ దట్ కూడా ఆయన ఆయన భార్య నన్ను కలిసినప్పుడల్లా స్వామిజీ నువ్వు చేసిన ఉపకారం మర్చిపోదు నేనేం ఉపకారం చేశాను నా మూలంగా పదివేల నేను సెలవుస్ వరకు వెళ్తే వాళ్ళు వచ్చి క్లాస్లో హ్యాపీగా ఉన్నామండి మాతో పాటు మా టికేట్ ఇంకా కొంతమంది మా పోలీక్స్ తీసుకుని వాళ్ళందరూ స్వసాయం చేస్తున్నారు వాళ్ళు దేవరాల్ ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఘోరంగా రోధంలో పడిపోయి ఉన్నారు మేము చాలా పైగా పచ్చి హ్యాపీగా ఈ తోట తిరిగేస్తూ మీ క్లాస్లో కూర్చొని ఇన్వే ప్లేసేసుకున్నాం వాళ్ళకు రిటైర్మెంట్ కాబట్టి చెప్పేసేయాలంటే చెప్పే హక్కు నీకు ఉన్నది అని స్మృతి కాబట్టి ఇంత మాట ఎలా చెప్పడం సహా కస్మాత్ ఏం ఉంది అంటే ఎస్మాత్ ఈశ్వర సమర్థ పర్యాప్త ఈశ్వర అంటే సమర్థ అని అర్థం ఈశ్వర ఆ పవర్ ఆ మాట చెప్పే అధికారం లేకున్నట్టు పర్యాప్త యూ హ్యావ్ దిక్వేట్ స్ట్రగ్ చెప్పేమన్నారు అసౌ ఏమం స్మాత్ తస్మాత్ అంటే ఎస్మాత్ ఏం మొత్తం అసలు సమర్థ తస్మాత్ ముంద ఈ విధంగా చెప్పేటువంటి ఆ సత్యం యొక్క మల మత్యం సత్యాన్ని చెప్పడానికి వెనకాడాల్సిందే ఉంది ఇప్పుడు ఏమండి బంగారం ఏం చేయబడతాయి ఏం చేయగలికండి అవుతు బాగాయండి అవతలు బాగా అంటే మరి ఎవరెవరూ తీసుకుంటారు ఎవరో వాళ్ళు తీసుకోండి మీరు ముందు పారాయణ మీరు పారేస్తే తీసుకునే వాళ్ళకి ఛాన్స్ ఉంది మీరు ఇంకా వాళ్ళు ఒకటి కుంటుంటే ఏం చేస్తారు మొదలు పారేయండి అది బంగారాన్ని పారాయణం చెప్పేస్తారు అన్నది మీకు ఈ పవర్ సమలోష్టాశ్మ కాంచిన రెండు సార్లు నాకు చేత కాబట్టి అది అయితే మేము అటు పెట్టుకుని చెప్పకూడదు మనం ఒకరు మారాయణ ఉంటుంది అన్నాలో తెలుసినా ఇలా తీసాగు మారాయణ పాలసం ముందు ఎవరికైనా చెప్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు డూ దాట్ అరే బిగ్ డూ కాబట్టి ఆ విధంగా చెప్పడానికి ఇంటికి అధికారము కాదదు కాబట్టి చెప్పేట పైగా వాడు అలా చెప్పితే అలాగే అవుతుంది కూడా అలాగే అవుతుంది అదే వాడు చెప్పేటన్నీ అవుతుందని కాదు కదా అది ప్రకృతి ధర్మం అలా ఉంది ఎలా అవుతుంది ఎత్తేన ఉత్తముధం ప్రాప్స్ వాడు చెప్పినట్టుగానే ఏదైతే వాడికి విన వినాశం పొందుతుంది చెప్పాడో అలాగే అవుతుంది పుత్రుడు ఉన్నాడనుకోండి ఏదో వయస్సులో ముప్పై ఏడో యాభై ఏటో నలభై ఒకటో అరవై ఏటో డెబ్బై ఒకటో ఎనభై ఏటో తొంభై ఒకటో ఎవరు ఇంటే పుత్రుడు పుత్రుడని మనం తప్ప యమధర్మరాజు ఇంకా రేటాలు ఏమే బంగారం అన్నది పోతుంది ఆస్తుపాస్తులు అన్నీ పోతాయి కాదు అందరిలో చూసుకున్న ప్రతిసారి ఏమిటి ఏమిటి పోతుందో మనమే చూసుకుంటాం మనం ఎవరిలోనే కనపడుతూ అన్ని పోతూనే ఉంటాయి ప్రతిరోజు పోతూ ఉంటాయి సరే కాదు అని పోయేది గురించి ఇంకా కాబట్టి అలాగే అలాగే చెప్పచ్చు ఎందుకని యథాభూతవాది సహా సహా వాడు హీ వికాస్ అలా చెప్పచ్చు వాడు ఈ హీ వికాస్ సహా యథాభూతవాది అంటే ప్రకృతి ధర్మం ఎలా ఉండదో దానికి చెప్తున్నాడు కాబట్టి శక్తి చెప్పడానికి మోహవాడేగా నరేంద్ర మోడీ గారు నేను ఏమైనా చెప్పారో తెలుసిన పాకిస్తాన్ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వంతో మాట్లాడడం అవసరం అక్కడ రాజకీయ నాయకులతో మేము మాట్లాడదాం ఎరట్రైతో మేము మాట్లాడదాం ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేసి విసిగుట్టిపోయాం ఇంకా ప్రజలతో మాట్లాడుతున్నాను ప్రజలను అడుగుతున్నా మనందరం కలిసి ప్రాపర్టీకి వ్యతిరేకంగా యుద్ధం మనలో మనం యుద్ధం చేసుకోవద్దు తర్వాత మీ ఆయన మాదిరిపోయేవాళ్ళు ఇన్ని పెద్దములు ఇన్ని కొన్ని తరాలు నడుస్తూ వెళ్తే మీ వాళ్ళు అఖండ భారత్లో అంతర్భాగంగా ఉండి వాళ్ళు వాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు ఇప్పుడు మీరు విడిపోయినంత మాత్రాన్ని భారతదేశాన్ని మీరు ద్వేషించడం ఎక్కడం లేదు మనందరికీ కలిసి చక్కగా పావర్తికి వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం మనలో మనం యుద్ధం చేసుకోవద్దు మీరు ఈ మాట మీ నాయకుడికి నచ్చ చెప్పాలి ఆయన అలాగే డైరెక్ట్గా హీ అడ్రస్ విత్ ది పీపుల్ బికాస్ ఐ కెనాట్ డీల్ విత్ దీస్ ఏడ్ అడ్రస్ ఈ హెల్ఫ్ They don't understand the language, the language of peace and love at least in the civil society who <makes> you could <and> have known because. I don't like it yet one day. Adhairiya guru sahasamu omnadhe. Sajjitra strength you said about other people, that Sava got you delivered. How about the, I am the second one there, he will tell. Sajjitra guru sahasamu omnadhe. Tasmatsa isvaro bhaktum. How about the, వ్యక్తి ఆ విధంగా చెప్పడానికి సమర్థుడే చెప్పే వృత్తును ఈశ్వర శబ్ద క్షిప్రవాచి ఇది తెలిసి ఈశ్వర అనే శబ్దానికి క్షిప్ర అంటే క్విక్ తొందరగా అనే అర్థం ఉంది అంటే ఈశ్వర్ అంటే శాసించుత శాసించుత అంటే వేగముగా ముందుకు సాగుతా దాంట్లో అత్యంత శ్రేష్టమైనది కాబట్టి ఈశ్వర కాబట్టి వీటికి చెప్పిన మాటకి వేగంగా ముందుకు వెళ్ళే శక్తి అని ఎవరో కొంతమంది వ్యాఖ్యానం చేశారు అక్కడ ఉన్నది ఈశ్వర ఈశ్వరో తథైవ తథైవ క్షిప్రం స్యాతని అర్థం కేచితు ఎవరిని కేచితు భక్తృప్రపంచాచార్యం వాళ్ళ అర్థం చెప్పారు ఈశ్వర శబ్దానికి క్షిప్రా అని చాలా విదూరంగా ఉంది అలాంటి అర్థం ఎక్కడా ప్రసిద్ధంగా లేదు మరి ఉందని అంటున్నారు వాళ్ళు అని అర్థం చెప్తున్నారు భవేద్య ప్రసిద్ధిష్యా ఈశ్వర అన్న శబ్దానికి క్షిప్రా అలా ఏమో నాకు తెలియజేరు అలాంటి ప్రసిద్ధి ఉంది ఆ ప్రధానికి అర్థం కూడా లోకంలో విష్ణుదేవిలో ఉందని మీరు అనుకుంటే సరే కానివ్వండి భవేద్యది ప్రసిద్ధిష్య అంటే దాంతో సంతోషం లేదు అలాంటి ప్రసిద్ధి ఉందంటే అలా ఇక్కడ ఈశ్వర శబ్దమునకు వేదము అనే అర్థము కలగది కొందరు అధికార తెలుగులో అనగా తొందరలో నశించినే అర్థము అది వేదశ అట్టి అర్థము ప్రసిద్ధంగా ఉంటే పసులనే కాను అని తెలుగులో కాబట్టి అదంత యోగ్యమైన అర్థం కాదు ఆ విధంగా మాట్లాడే సామర్థ్యం వేడికి కలదు పైగా నేనేమంటానంటే ఇటువంటి ఇటువంటి బోధించే ప్రక్రియ ఏడో అధ్యాయం చాలూపంలో కూడా ఉన్నది అక్కడ అతి వాదీ సార్ అని కాబట్టి దానికి పేరంగా మనం చూసుకున్నప్పుడు భాషగా చెప్తున్న తాన్ని మనం స్వీకరించాలి ఆత్మానమేవ ప్రియముపాసి సయ ఆత్మానమేవ ప్రియముపాసితే హాస్య ప్రియం ప్రమా చూడండి ఇది చాలా గొప్ప ఇంట్లో ఇష్టం మీరు మీకు నచ్చ చెప్పుకోండి యూ బికమ్ స్టూడెంట్ అండ్ యూ ది ఫీచర్ యు ఆర్ ది ఫ్యూటిల్ యూఆర్ ది ఫీచర్ మీకు మీరు చెప్పుకోండి ఏమన్నా చెప్పుకుంటారంటే ఈ జీవితంలో నాకు అత్యంత ప్రియమైనది నాచు నచ్చుకున్నాను నా స్వరూపాన్ని నేను పొందాలి అది అత్యంత ప్రియము నాటి జీవితంలో మిగిలినది ఒకే పని అదేంటంటే ఆత్మ ప్రియమైన ఆత్మను చేతాయి చేరుకుంటా లేక తెలియదుతా అని నీటి మీరు నొప్పి చెప్పుకోవచ్చు తెలియదనేదే ఇప్పుడు తెలియట్ ఎందులో నేర్చుకునే ఇవ్వు తెలియవచ్చాడు నేను ఆత్మస్వరూపములు మాత్రమే తెలియగలను అని అనుకో ఎందుకంటే మీరు ఆత్మస్వరూపాన్ని ప్రియము అని మీరు ఉపాసించినట్లయితే ఉపాసించడం అంటే తనకి తాను ఆ విధంగా గట్టిగా నచ్చ చెప్పుకోవటం దాన్ని ఉపాసించటము అలా ఉపాసించినట్లయితే మీరు దేనిని ఉపాసిస్తున్నారో దేనిని ప్రేమిస్తున్నారో అది అవినాశిగా విడిగిపోతుంది అది అవినాశి అలా కాకుండా ఆత్మ కంటే ఇతరమైన దాన్ని మీరు ప్రేమిస్తే అది వినాశి అయిపోతుంది ఇప్పుడు ఫలానా డ్రస్ ఉంది అది నాకు అత్యంత ప్రీతి పాత్రము అని మీరు ప్రేమించారనుకోండి ఆ డ్రస్ ఏమవుతుందో వినాశి వినాశి ఫలానా కుక్క పిల్ల నాకు అత్యంత ప్రీతి పాత్రము అన్నారనుకోండి కుక్కలుగా ఆ విధంగా అనుకుంటుంది ఐదేళ్ళు పదిహేను ఉంటుంది పోతుంది సో ఆ ఇల్లు నాకు అత్యంత ప్రీతి పాత్రము అన్నారనుకోండి బెనామీ ప్రాపర్టీలను గవర్నమెంట్ తీసేసుకుంటాను జరుగుతున్న వాళ్ళకి శంకరగిరి మయలు పట్టిస్తున్నారు పెద్ద వాళ్ళు ఢిల్లీలో రాజ్య హౌసెస్ అలాంటివి మేము పోనీసుకుని పెద్ద ప్రాపర్టీస్ కోట్ల ప్రాపర్టీస్ పెట్టుకున్న వాళ్ళ మీరు ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని మిందలేక కట్టలేక నానా హింస పడుతున్నారు అవన్నీ పోతున్నాయి దే వాంట్ హోల్డ్ ఆ కాబట్టి ఆత్మకంటే ఇతరమైన దాన్ని ప్రియము ప్రియము ప్రియము అని నువ్వు నీ ప్రియము నశించిపోతుంది అది మిగలదు ఆత్మయే ప్రియము అని పట్టుకో నీ ప్రియము అవినాశిగా ఉండిపోతుంది అది మన తస్మాత్వా అన్య ప్రియము ఇతరమైన ప్రియమును విడిచిపెట్టాలండి ఇది ప్రియము అది ప్రియము అనుకోకూడదు కర్తవ్య ప్రాప్తి చేసేయడమే తప్ప అలా ప్రియము ప్రియము అనుకోకూడదు ఇప్పుడు ఇల్లుందనుకోండి ఎక్కడో ఒకటి తలదాల్చుకోవాలి కాబట్టి తల దాల్చుకోవాలి కాబట్టి ఆ ఇంట్లో తల దాల్చుకోవాలి తలదాల్చుకోవచ్చు ఇప్పుడు ఎక్కడోకటి తలదాచుకోవాలా అక్కర్లేదా ఇంక ఇక్కడ అక్కడ ఇంకో ఆ ఇంట్లోనే తలదాచుకుంటే పోతుంది అన్నమైనా సున్నమైనా ఒకటే అయినప్పుడు అన్నీ చేస్తూ చేస్తుంది ఇంకే కష్టపడ్డట్ల అందరే తినచ్చు రెండు ఒకటే అడితే కదా అలాగే తలదాల్చు తల దాచుకోవడం ఎక్కడైనా ఒక్కటే మంచిది అక్కడే దాచుకుంటారు అలాగే మీ ఇంట్లో మీరే ఉండొచ్చు మీరు ఇల్లు నిలబడి ఎక్కడికే వెళ్ళక్కర్లేదు ఇంట్లో కల దాచుకోండి డోన్సే ఇల్లు ప్రియము అని అనుకోవడం డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ అంటే అత్యంత ప్రియమైన గృహము చాలా పర్ఫెక్ట్ నశించిపోతుంది అలాగే దేన్నైనా సరే ఒక్కొక్క పిల్లలు పట్టుకుని మరి పెట్ డాడ్ అంటే ప్రియము అని అర్థం ఇంకా డా గోవే అది ఉండదు కాబట్టి అది తెలుసుకోవాలి ఇతరమైన ప్రియమును విడిచిపెట్టి అంటే ఇతరమును ప్రియముగా భావన చేయడమే మనిషి ఆడమాట మనిషి ఆత్మానమేవ ప్రియముపాసి ఆత్మను మాత్రమే ప్రియము ప్రియముసి ఆత్మ ఏదే ప్రీతి కదా ఆనందం ఎక్కడ ఉంటుందండి ఆత్మ అభయం కూడా అలాగే తీసుకోవాలి ఇప్పుడు భయం వేసిందనుకోండి ఆత్మయే అభయమే ఆత్మ తప్ప ఇతరమేది అభయము కాదు హోల్ టు దాట్ ఇవ్వరు పియర్లు పియర్ ఉన్న సందర్భంలో పియర్కే పియర్కే ఉంది తీయరు దేనికి చేయడం ఏది ఏది నిలవని ఏది లేదు అన్నీ పోలీలేదు అందరూ ముందే పట్టుకుపోతారంటే సరే పట్టుకుపోతారు బదులు తను అవసరం పోతుంది నరేంద్ర మోడీ గారిని చూసి ఒప్పుకోవాలి ఆయన ఏమన్నారు వీళ్ళందరూ మహాఘటబంధం చేసి చా ఉఖాలోనే వరకు ఆయన ఎలక్షన్ స్పీ నన్ను ఏం చేస్తారో మీకు అందరూ కలిసి పవన్మెంట్ దింపిస్తారు నేను ఫకీర్ నేను మీరు దింపడానికి ముందే నా పాపస్తున్నా ముందు నేను దేచకపోతే మీరు నన్ను దింపి నేనే దిగేసే దానికి వెళ్ళిపోతాను నన్ను ఏం చేస్తాడు ఫకీర్కి భయమేమవుతుందండి కాబట్టి ఇంట్లో భయపడాల్సిందేం లేదు కాబట్టి ఆత్మయే ప్రియము అని మీరు గట్టిగా ఉపాసన చేస్తాం ఉపాసన చేయడం అంటే అక్కడి నుంచి మాల తిప్పడం అంటారు అదే నువ్వు శిక్షించిన ఎవరు మాయ చదవలేదు నువ్వు నువ్వు విజువలైజ్ తగ్గేనండి అయితే సయ ఆత్మానలేవ ప్రియము పాస్తే ఎవడైతే ఈ విధంగా ఆత్మయే ప్రియము అని ఉపాసన చేస్తాడో ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే ఆత్మ ఏవ ప్రియ నాణ్య అస్థితి ప్రతిపద్యతే అలా తెలుసుకుంటాడు ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం జ్ఞానం పనిలా తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు చూడండి ప్రియమనేది ఆత్మ ఒక్కటి ఆత్మ ఏవో నాకు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది సమే ప్రియ పన్నెండో అధ్యాయంలో సమే ప్రియ అని ఉంటుంది కదా అక్కడ ఆ ప్రియ శబ్దానికి శంకరంలో ఆత్మా అని అఖండ శబ్ద అఖండ శృతి భగవద్గీత శ్రదోస్సు హాలో శృతి కదా లోమద్భక్త సమే ప్రియ అంటే సమే ఆత్మా జ్ఞానిత్వాత్మై గవతం ఇవా కానీ అలాగేదో భాష్యంలో కనపడుతుంది పన్నెండు ఆత్ ప్రియ అనే శబ్దానికి ఆత్మ అనే అర్థం రాసిన ఆచార్యులు శంకరులు కాదు మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మిగతా ఆచార్యులకి అర్గమ్ అంటే ఆత్మ ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోండి కదా ప్రియమంటే అది ఆత్మలే ఇతరము ఆత్మ ప్రియమైనది ఇతరం లేనే లేదు ఆత్మావ ప్రియ నాణ్య అస్తి ఇది ప్రతిపద్య అని తెలుసుకుంటాడు ఇంకా ఎలా దాన్నే ఇంకా బాగా ఆయన ఇంకా బాగా బలంగా చెప్తున్నారు ఎలాగా అన్యత లౌకికం ప్రియమపి అవు లౌకికమైన ప్రియం ప్రియము ప్రియం అనుకుంటూ ఉంటే అది అప్రియమైపోతుంది సో ఇప్పుడు వడలు చాలా ప్రీతిపాత్రములు ప్రీతిపాత్రములు అనుకుంటే ఆ వడలు ఏమైపోతాయి లోపలికి వెళ్ళి రోగాన్ని కలిగించి అనవసరంగా తిన్నాను ఆ వడలు నిన్న రాత్రి పొరపాటు తిన్నాను పొరపాటు అనుకుంటాడాది కూడా కాబట్టి ప్రియము ప్రియము ప్రియపడుకుంటే అది అస్మీయమైపోతుంది ఈ లడ్డు నాకు లడ్డు ప్రియము ఒక భ్రమలో పడేది నేను ఒకరోజు లడ్డూ తిన్నాను అది అస్మీయమవుతుంది మీద మంచి వికారం అలా వచ్చింది కాబట్టి నడు ప్రియము కాదు కాఫీ ప్రియము అది ఏమవుతుంది అప్రీయంగా ఇంకో రహస్యం కొడుకు ప్రియము వాడు ఏమవుతాడు వాడు అప్రీయుడు ఏముతాడు ఎందుకంటే మీకు మనస్సుకి ఖేదం కలుగుతుంది యొక్క ప్రవర్తన వల్ల మీకు ఖేదం కలుగుతుంది అంటే అఫ్రీడ వాడు వాళ్ళు ఏదో చేస్తాడని మీరు అపేక్షిస్తారు వాళ్ళు ఏదో అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని అప్పుడే లేదు మీరు ఏదో బయట మీరు బయట అపేక్షిస్తే ఎక్కడ చేస్తారు చెప్పింది చేపండి మీ రోజుల్లో మీరు ఊరి మనస్సులో అపేక్షిస్తూ చేసేస్తాడ మీరు చెప్తారు నాయన నువ్వు నన్ను నీ కారులో కూర్చోబెట్టుకుని కలిసి అక్కడికి అని చెప్తారు అంటే వాడు నాతో సరే అయిపోయాడు సరే అంటే మీరేమనుకుంటారు వాడు ఏదో చేస్తాడేమో అనుకుంటారు లేదా ఆ రోజు వచ్చే నాకు కాదు లేదంటే అరే నీకు రెండు నెలల క్రితం చెప్పాను లేదా నేనంటే చెప్పానండి రెండు నెలల క్రితం నేను ఊహించానా ఇప్పుడు వాడు ఏమన్నా లేడు నీకు అప్పుడు లేదు వాడు చేసింది ఫండమెంటల్ గా తప్పని నేను అంటలేదు వాడు తప్పు చేశాడో లైఫ్ చేశాడో అది ఆ నియమాంసం వేరే నియమాంస అందరూ శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటారు సంభవం కూడా కాదు మనము ఉండలేము ఆ మాటకు మనము ఉండలేము కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే పుత్రప్రియ పుత్రప్రియ పుత్రస్య అంటూ ఉంటాడు వాడు ఆ పుత్రుని కారణంగా ఖేదమును పొందితే పుత్రుడు ఇప్పుడు ఏమన్నాడు అతని లోకం యొక్క స్వభావం అట్టింది ఇది నిశ్చిత ఇది మీరు నిశ్చయం చేసుకోండి దిసిబ్ థౌట్ ఇది నిశ్చిత ఈ మైక్ బాగుందండి ఎంత బావైనా ఇంకా నేను ఐఎం నాట్ కంప్లైంట్ సో ఇట్ వర్క్స్ కలవడలేదు అసలు ఇంకా అలాగని మనం అంథాన్ని అరిచినా ఏమవ్వదు అని నేను అర్థం లేదు శ్రేష్ట ఉంటుంది But somehow the other one was more stressful. This is less stressful. Much less stressful. Not just less. Much less stressful. And I'll just stop. It's a good experiment. So, this is a good experiment. A lot of the same stuff. The same thing is upasam. It's about to be around. It's about to be around. It's about to be around. It's about to be around. ఉపాసండి మళ్ళీ మాల పట్టుకునే ఉపాసనగానే మాలని మొదలుపెట్టకూడదు చెల్లితయ్య తనకు తాను అలా స్మరించుకోవాలి తనలో తాను చెప్పుకోవాలి తనకు తాను చెప్పుకోవాలి ఇది మంచి సిద్ధాంతం నువ్వే ఉపాధ్యాయుడు నువ్వే విద్యార్థిని కా నువ్వు చెప్పుకో అంటే ఆత్మనిష్ట ఏకాత్మ ప్రత్యయ సాధనం అని గుర్తు చేసుకుంటాం గుర్తు చేసుకోవడం అంటే తనకు తాను అంతే జగత్ ప్రతయం అనవసరం ఇక ఏం చేస్తాడో అనాత్మ ప్రత్యయం అయిపోతుంది శ్రేష్టమైన స్ట్రెస్ అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో నహ అం జగ ప్రియం ప్రమాయుకం ప్రమరణశీలం భవతి ఈ విధంగా ఉపాసనలు చేసుకునే వాడికి వారికి ఏది ప్రియమో అది నశించే స్వభావము కలది ఆవాడు వాడికి ఏమిటి ప్రియము ఆత్మ ఆత్మ నశించదు కదా దీనికి భిన్నంగా నిత్యానువాద మాత్రమే ఇప్పుడు వాడి ప్రియము నశించదు అంటే ఆత్మ నిత్యము అవినాశి ఆ సత్యాన్ని దల్ నో థింగ్ దాన్ని ఉంటే అనువాదం చేస్తారు మళ్ళీ చెప్పారు అంతేగాని వీరికి ఏదో గొప్ప ఫలం వచ్చేస్తోంది ఉపాసనా ఫలం వచ్చేస్తుందంటూ ఏమీ లేదు వీడు ఆత్మయే ప్రియమని పట్టుకున్నాడు వీరి ప్రియము మాత్రము చెడిపోయేది కాదు నశించేది కాదు ఆత్మవిధ అన్యస్థ ప్రియస్ అప్రియస్థ అభావాత్ అక్కడ నిత్యముగా సిద్ధమై ఉన్న ఒక సత్యాన్ని అనువాదం చేస్తారు ఎందుకంటే ఆత్మస్వరూపం తెలుసున్న వారికి ఒకే క్రియము ఉంటుంది అది ఆత్మవే ఆత్మకంటే ఇతరమైనది ప్రియము ఏదీ ఉండదు ఆత్మకంటే భిన్నమయ్యి ప్రియమైనది ఏదీ ఉండదు అప్రియము కూడా ఏమీ ఉండదు ఇప్పుడు పుత్రుడు ప్రియము కాదంటే అప్రియుడైపోతాడని మీరు అనుకోకూడదు ఉంటే అటాచ్మెంట్ ఉండదు అటాచ్మెంట్ ఉండదు అటాచ్మెంట్ ఉండదు అన్నదే కానీ వాడి మీద ద్వేషం ఉంటుందండి ఎందుకు తల్లిదండ్రులకు ద్వేషం ఎందుకుంటుంది వాళ్ళు ఎన్ని అపరాధాలు చేసినా తల్లిదండ్రులు క్షణం చేసి వాళ్ళకి మంచిగా ఉంటారు వాళ్ళు మళ్ళీ దండం పెడతారు దండం పెడితే దేవుడు జే పెట్టి ఏముండో నాలుగు కవితాలు చేతికి తెలివి కూడా ఒక ఆగితీ మూడు సైతాలు తీసుకోవాలి చెప్పినట్టి ఖర్చు పెట్టే మళ్ళీ వాడు ఎప్పటికెప్పుడో గుర్తు ఉదయం మళ్ళీ ఆరు మాసాలకు సంవత్సరాలకు వచ్చి మళ్ళీ వచ్చి కాలేజాన్ని పెడతాడు మళ్ళీ ఏదో దేవెత్తి ఏదైనా చూసి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు తండ్రికి ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు లెక్క తండ్రి ఇచ్చేప్పుడు లెక్క వేసుకుంటారు రూపాయలు మురికే లెక్క పెట్టడానికి ఏదో వాడు కాగితం చూడంలో కాబట్టి అప్రియుడు ఏమీ అవడు ఆత్మజ్ఞానికి అప్రియమనే దేవి ఉండదు అనాత్మ అయ్యి ప్రియము అనేది కూడా నేను ఉండదు ఆత్మ అంటే ప్రియ అసలు పర్యాయ పదం అది ప్రియశబ్దానికి ఆత్మాని ఆత్మా అనే పదానికి ప్రియ అని పర్యాయ పదం వ్యోమద్భక్త సమే ప్రియ వ్యోమద్భక్త సమే ఆత్మ అని భాష్యాల వల్ల రాసిపెట్టారు ఆత్మ ప్రియగ్రహణస్తు ఎలాంటి వాడు ఆత్మని ప్రియమని పట్టుకుంటే వాడు ప్రియమన్నది నశించదు అని చెప్పారే అలా ఎందుకు చెప్తున్నారు నశించదని తెలుస్తూనే ఉంది కదా ఆత్మకు వినాశం లేదని తెలుస్తూనే ఉంది కదా అంటే నిజమైనా అనువాదం చేశారు లేదా వాడు పట్టుకున్న ప్రియమని పట్టుకున్నాడే ఆత్మని అది చాలా గొప్ప పని చేస్తున్నాడు అని సూచించటం కోసం దానికి వినాశము లేదు అని నిత్య సిద్ధమై ఉన్న సత్యాన్ని అనుమానం చేసి చెప్పినారు ప్రియ గుణ విధానార్థం వా మందాత్మ దర్శన మందాత్మ దర్శకుడు ఉంటారు ఇంకో విధంగా చెప్తున్నారు మందాత్మ దర్శన చే కొంతమంది నా దగ్గర అన్నారు సేవ సమతులు అన్నారు నేను ప్రయారిటీలు ఫస్ట్ ప్రయారి ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగము కెరియరు అని ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ బాధ్యాపిల్లలు వాళ్ళ చదువులు సంఘులు వాళ్ళ బయట తీసుకొచ్చి సెకండ్ ప్రయారిటీ మూడో ప్రయారిటీ ఆత్మ జ్ఞానం పెట్టుకున్నాం మేము వారానికి ఒక వారం వచ్చి మీ దగ్గర పదం వెళ్తూ ఉంటాము దీన్ని మందాత్మ దర్శనం అంటే మా వాళ్ళు అంటారు సారీ వాళ్ళు బిగుస్తారా పరతకాయ్యా వాళ్ళు పరఫిక కావాలి వాళ్ళు వస్తే కదా వాళ్ళు పాఠం చెప్పింది మంచిగా చేస్తున్నావు నాన్న నేను చెప్పుకున్నాను నేను నేను అలా చెప్తున్నా నన్ను అడిగారు నన్ను అడిగితే నేను ఏమని చెప్పాను చూసినా నీకు మోర్ దాన్ వన్ ప్రయారిటీ ఉందంటే నీకు ఇంకా ఇంకేమీ తెలియలేదని నా అభిప్రాయం మీకు రెండు ప్రయారిటీలు వచ్చాయంటే అయిపోయింది నువ్వు సంసారంలో పడిపోయావు నువ్వు ఖర్చు రెండు ప్రయారిటీలు పెట్టేయంటే ఆత్మ ప్రయారిటీ పక్కకు పోతుంది ఆ రెండో ప్రయారిటీ వెళ్ళి ముందు కూర్చుంటుంది రోడ్ అది నిన్ను బంధించేస్తుంది అది రెండు ఉండవు ఒకటే ప్రయారిటీ ఉంది ఆత్మస్వరూపంలో తెలివితే ఒకటే లక్ష్యం జ్యోగి కొనసాగిస్తాం ఐస్ట్ ప్రొఫెషన్ ఇట్ విల్ కంటిన్యూ బట్ ఇట్ విల్ నాట్ బిర్ ప్రయారిటీ ఇట్ విల్ కంటిన్యూ యూ ర్ డ్యూటీ లెట్ పీపుల్ గెట్ మటే ఆ నీకు మాత్రం ఒకటే లక్ష్యం ఉండాలి అలా ఆలోచించాలి తప్ప ప్రయారిటీస్ లో మూడో ప్లేస్ లో పెట్టాను నాలుగో ప్లేస్ లో పెట్టాను అంటే వాడిని మందాత్మ దని ఆ మాత్రమే ఎందుకని ఆలోచించిందంటే ఊళ్ళో వాళ్ళకంటే నయం ఏదో ప్రయారిటీలో పెట్టుకుని ఆత్మని నిన్నడానికి వచ్చారు ఆత్మస్టిరని కూర్చొని వాడికంటే వీడు మహాపుణ్యాత్ముడికి వెళ్ళక్క మొత్తానికి వాడిని కూడా మనం కలుపుకోవాలి ఈ మందాత్మ ధనుషులు వాళ్ళని ప్రోత్సాహం చేయడం కోసం చెట్ల వెళ్ళాలి ఆత్మ ప్రియమని పట్టుకున్నావు ఇంకా ఇతరములు కూడా ప్రియములను ఇంకో మూడు వాళ్ళు పట్టుకున్నావు అవన్నీ నశించిపోతాయి ఈ ఒక్కటి మాత్రమే నీకు శాశ్వతంగా మిగులుతుంది అని చెప్తారు చెప్తే వాడి గురించి వివేకం పొంది ఇతర ప్రియములను ఉత్వ వాటిని పక్కన పాడేసి ఎప్పటికైనా ఉత్తమ ఆత్మదర్శి అవుతాడని అలా చెప్పారు సాక్షీల్య ప్రత్యయోపాదానా అలాంటి అర్థం ఎందుకు చెప్పారంటే అక్కడ సాక్షీల్య ప్రత్యయాన్ని వాడే సృత్ప్రత్యయాల్లో పూర్వకృత్యులు సాక్షీల్య ప్రత్యయంలో ఉన్నాయి ఆ స్వభావము అనే అర్థంలో తాత్చీల్య ప్రత్యయాన్ని వాడతారు సో అయిపోయి నశినిస్ట్ చేసేస్తున్నాను రమాయుకం అనే పదంలో రమాయుకం భవతే అనేది కదా అక్కడ ఉగాయి ప్రత్యయము తాత్ర్య ప్రత్యయం ప్రమాయుకం అంటే నశించే స్వభావము కదది అని ఆ తాత్ీల్య ప్రత్యయం కాబట్టి అతి స్వభావమును కలిగి ఉందిక అనే అర్థంలో ప్రచయం వచ్చింది కాబట్టి ఆ ఉపాసునకు ఉపాసకునకు ప్రణాదులు నశించవు దీర్ఘకాలము ఉండును అనేది ఫలం అసలే నశించమని మాత్రం కాదు అంటే ఉకే ప్రచయాన్ని బట్టి ఇలా చెప్పచ్చు ఎలాగంటే లేదా ఇప్పుడు చూడండి ఆత్మజ్ఞానము దృఢము కానీ ఉపాసకు అంటే మందాత్మదర్శనం ఆత్మను ప్రియము అనే గుణముతో కూడినట్టుగా ఉపాసిస్తే దానికి లభించే ఫలము ఈ వాక్యము బోధిస్తోంది అని కూడా చెప్పవచ్చు వాడు మందాత్మదర్శి ఆత్మంటే తనకంటే ఇంకా భిన్నంగా ఉన్నదని తన సంసారమే అనుకుని ఆ ఆత్మ ప్రియమో ఉపాసన చేస్తూ ఉంటాడు ఎవరో చెప్పారు మీరు కొంచెం శాంతి చేసుకోండి ఉపరిషత్తులు పాఠం చెప్పుకోండి అలాగా అప్పుడప్పుడు ఆత్మ అంటూ ఎవడో చెప్తే అది ప్రియములు ఉపాసన చేస్తూ ఉంటాడు మందాత్మదర్శి వాడికి ఈ ప్రాణము దేహము ఇతరములన్నీ నశిస్తాయి తప్ప వాడు ఏంటి ప్రియమని పట్టుకున్నాడో అది నశించే శివులము కలది ఆడదు అని ఆ విధంగా అర్థం చెప్పవచ్చు